గడియారపు గుండెలు రచయిత బాలగంగాధర తిలక్ రాఘవోయికి సిరి సంపద ఉన్న విషయం అందరికీ తెలిసిందే అతను ఆ సిరిని ఉపయోగించే విధానం అందరినీ ఆకర్షించింది చర్మ వేసిన బొమ్మలు రాజు పద్యాలు గోపాలం స్థాపించిన సంఘ సంస్కార సమితి ఆ ఊళ్ళో ఉన్న పిక్చర్ ప్యాలెస్ అన్నిటికన్నా అతని సౌందర్యదర్శనని వ్యక్తపరిచే లలిత మీద వలపు ఇవన్నీ రాఘవోయి ప్రేమించేవాడు అందుకే అతను అపరభోజుడు అన్నారు అయితే అతనిలో ఉండే ఒకే ఒక లోపాన్ని గురించి అతనికి తెలియజెప్పాలని నిశ్చయించారు నలుగురు వారు వెళ్ళి రాఘవైతూ అన్నారు నువ్వు చేసే పనుల్లో హెచ్చు సరిగ్గా టైం కుదరడం లేదు అదీగాక ఇటువంటి చక్కటి గదిలో ఆ గోడ అంత ఖాళీగా పూర్వసువాసిన లలాటంలా ఉండడం ఏమీ బాగాలేదు మనకు నిత్యకృత్యాల్లో ఉపయోగపడేది నీ గదికి అందం తీసుకువచ్చి అమితమైన కాలాన్ని తన గుండెలో ఇముడ్చుకోగలిగినటువంటిది ఎప్పుడూ టిక్కుటిక్కుమని ధ్వనిస్తూ ఏకాంత బాధ పోగొట్టేది ఆయన గడియారం నువ్వు వెంటనే కొనాలి అని సరే పెద్ద గడియారం వారం రోజుల్లో గదిగోడ మీద పెళ్లి కూతురులాగా తయారై కూర్చుంది మొదట్లో ఆ గడియారం ఆ గోడకు ఎంత అందం తెచ్చిందో పరీక్షించాడు తర్వాత గడియారాన్ని ఎవరు ఎంత అందంగా చేశారో అనుకున్నాడు తిరిగి ఆ గడియారం మహత్యం ఆలోచించాడు హఠాత్తుగా ఒక రోజున గడియారాన్ని తను అమోఘంగా ప్రేమిస్తున్నట్టు తెలుసుకున్నాడు మొదటి రోజుల్లో స్నేహితులతో ఇలా అనేవాడు ఒరేయి ఈ వేళ తొమ్మిదింటి వరకు తోటలో తిరిగి పది గంటలకు భోంచేసేయాలరా కాకపోతే ఇప్పుడు ఏడైందా ఎనిమిదింటి వరకు ఈ పుస్తకాన్ని అనేవాడు తోటలో లలితని కలుసుకుని లలిత నువ్వు నాకు దేవత నేను నేను ప్రేమించాను నువ్వు మరొక వర్ణానికి చెందినా సరే పెళ్లాడి తీరుతాను నిర్మలమైన ప్రేమకు ప్రపంచంలో ఏమీయడం లేదు అని తర్వాత మిత్రులతో వెన్నుళ్ళు విహారం చేసి రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు గంటలైంది ఇంకా తను భోజనమే చేయలేదు తాను చాలా అశ్రద్ధగా ఉంటున్నట్టు తెలుసుకున్నాడు మరుసటి రోజున మిత్రులతో ఒరే ఎనిమిదింటికి ఇంటికి వెళ్ళిపోవాలరా లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పి అలాగే చేశాడు ఉదయం ఆలస్యంగా లేస్తే అర్రే ఎంత బద్ధకం అలవాటైంది ఏడు గంటలు దాటిందే అని విచారించేవాడు ఆ గడియారాన్ని చూసుకుంటూ అది లేక మునుపు ఎంత స్వేచ్ఛగా వేరే తిరిగింది తలుచుకుని విచారించేవాడు కాలం అమూల్యం అని రోజుకు అనుకునేవాడు రాజు ఒక రోజున వచ్చి తన రాసిని పద్యాల్సి అది వినిపించిపోయాడు రెండు మూడు విందు రాఘయ అన్నాడు రాజు భోజనం ఏళ్ళయిందిరా తర్వాత చదువు కానిలే అని అదీగాక తన కవిత్వంలో దోషాలు పట్టడం కూడా మొదలెట్టాడు లలిత మన పెళ్లికి ఇంకా ఒక ఏడాది ఆలస్యం ఉంది అంతవరకు దూరదూరంగా ఎందుకు ఇలా బాధపడడం నా మాట నమ్ము నా హృదయం నువ్వు పెరగవు అని ఆమెతో సౌకర్యాన్ని వహించాడు కొన్నాళ్ళయ్యాక ఉదయం ఆరు గంటలకలా కాలక్షేపం చేయడం రాత్రి ఎనిమిదింటికి అతనికి ఒక ఆలోచన తట్టింది ఈ పద్నాలుగు గంటల్లో ఎంత ఖర్చు చేశామా అని ఆలోచించి చూశాడు పది రూపాయలు నాలుగున్నర నాలుగు నాళలన్నర లెక్క తేలింది అతని గుండె ఆగిపోవడానికి సిద్ధమైంది పద్నాలుగు గంటల్లో అజామత్ మరునాటి నుంచి ఏటా అకౌంట్ తయారు చేశాడు క్రమంగా రోజు రోజుకు రూపాయలు ఖర్చు తగ్గని ఆరంభించింది గ్రామ ఫోన్ రికార్డులు కొనడము సినిమాకి అమితం మానేశాడు నా పద్యాలు అచ్చి వేయిస్తానన్నా వదిర నీకే కృతి రాజు ఏం చేయను అయ్యి మానేశాడు ఈ ఏడాది ఒక్కరై తో వసూలు ఇవ్వలేదు ఓ పని నలుగురిని అడుగు నేను సాయం చేస్తా ఓ రోజున రాఘవయ్య తాతగారు వచ్చారు ఆయన ఒళ్ళంతా విభూతి హృదయం అంతా బొగ్గు యజ్ఞం చేయించడంలో అంతటి వాడు లేడిన రాఘవ మన సోమ కూతురు మాలక్షణా ఉంటుందిరా మంచి సంప్రదాయమైన కుటుంబం ఆరు కట్నం ఇస్తాడు తాతగారు మరుసటి రోజున ఆ సంబంధం స్థిరపరచమని చెప్పాడు రాఘవయ్య తాతగారితో దాస్తూ అన్నారు సుబ్బయ్య శెట్టితో కలిసి వ్యాపారం ప్రారంభించాడు మంచి రోజు నేనప్పటి గదిలో ఉంచి లక్ష్మీ పూజ ప్రారంభించాడు రాఘవయ్య ఏజెంట్స్ ద్వారా వడ్డీ వ్యాపారమో మొదలెట్టాడు గదిలో ఉన్న ఒక శిల్పమో క్వషన్ కుర్చీలో తీయించి ఓ చిన్న గదిలో పడేయించి ఓ చాప అకౌంట్ పుస్తకాలు ఓ గుమస్తా వాటిస్తానే ఉంచాడు శర్మ కానీ రాజు కానీ గోపాలం కనిపిస్తే చిరునవ్వు నవ్వేవాడు క్రమంగా అది మానేశాడు పెళ్లి ఐదు రోజులైతే ఒక రోజున పెళ్లి ఎవరికీ తెలియకుండా చేసుకొచ్చాడు ఎలాగో లలితకి తెలిసింది నన్ను అన్యాయం చేశావు దుర్మార్ ఇప్పుడు నా గర్భిణి ఐదో నెల అని వచ్చింది గర్భం ధరించడం గొప్ప విశేషం ఏం కాదు ఏదో మహా కష్టపడినట్టు మాట్లాడుతున్నావు పోనీ మా వర్ణం కాదు నువ్వు ఓపికంటే పిల్లాడిని పెంచుకో లేకపోతే గోదావరిలో పడి అని నౌకరి చేత ఆమెను పంపించేశాడు కొన్నాళ్ళకి ఆమె నూతిలో పడి చేచ్చిందని వార్త ఒక రాత్రి రాఘభై ఇంట్లో దొంగలపడి ఏమీ దొరక్క ఆ గడియారం తీసుకుపోయారు రాఘభై మిక్కులు విచారించాడు కానీ తిరిగి గడియారం కొనలేదు ఉదయం లేస్తాడు అకౌంట్లు సరిచూసుకుంటాడు ఇంట్లో పిల్లల్ని తిడతాడు తర్వాత వడ్డీ వ్యాపారం సుబ్బయ్య శెట్టితో కబుర్లు రైతులను జడిపించడం ఇలాంటివే రాఘవయ్య పనులు ఒరే ఇప్పుడు టైం ఎంత అయిందిరా అని ఒకడో రాఘవయ్య శెట్టింటికి బయలుదేరాడు పన్నెండు అయిందన్నమాట అని మరొకడో రాజు శర్మ పట్నం వెళ్ళిపోయారు ఏ పేపర్లనో పని చేయడానికి తక్కిన మిత్రులు రాఘవయ్య ఇంటి వేపే వెళ్లరు కావలిస్తే రండి మోకాలు దాకా ముద్దు పెరిగిన బడ్డంతో మొలక తాళాలు తగిలించుకుని శెట్టి ఇంటికి వెళ్ళారు రాఘవయ్య చూద్దరు కాని వాణి సచిత్ర పక్షపత్రిక అక్టోబర్ నలభై